రెండు వందల పద్నాలుగు దేవా నే నీయాధీనము దిక్కు దెసనాకు నీవే సేవసేయకుండినా రక్షించ నీకుభారము ఆడివచ్చిన బిడ్డని నపరాధి చేసి తల్లి ఓడక అన్నము పెట్టకుండవచ్చునా వేడుక కాడు చిల్కకు వింత మాటలెల్లా నేర్పి ఆడినట్టే ఆడితేను అదలించవచ్చునా చిక్కినావు తొడుకుమేసి వచ్చేనంటా గొల్లడు దుఃఖక కావకపోదోలవచ్చునా ఎక్కే గుర్రము గోళిగ నెనసి పైకుంటే రౌతు తక్కక దాని చీకటి తప్పు కొనవచ్చునా పండ్లాడిన యాలు పక్కనుండి నిద్రించితే కొనుభాగి కొనవచ్చునా సతినే పనికి రాక తామసుడైవుండినా గతియ శ్రీవెంకటేశకుండవచ్చునా